పోచింపల్లి ప్రాజెక్టు అన్నది నేను హై స్కూల్లో ఉండగా విన్నా హై స్కూల్లో ఉండగా ఆ సోషల్ స్టడీస్ అన్న సబ్జెక్టులో ఇంతవరకు మనం కట్టినటువంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులేవి అనే ఒక ప్రశ్న మూలవ పంచవర్ష ఇప్పుడు మరి ఈ పిచ్చిందోలుగా నాకు తెలియదు అక్కడ ఉండదు మూలవ పంచవర్ష ప్రణాళికలో కట్టిన ప్రాజెక్టులేవి అని ఒక ప్రశ్న కట్టబోయే ప్రాజెక్టులు లేవి అని ప్రశ్న కట్టిన ప్రాజెక్టులు ఏంటంటే నాగార్జున సాగర్ ఒకటి మాత్రానంగల్ ఒకటి తెలిసి రోడ్ ట్టబోయే ప్రాజెక్టు పోసంపల్లి తర్వాత ఇంకొకటి అక్కడ మహానది మీద ఉండేది హీరా ఫుడ్ ఇది కట్టబోయే ప్రాజెక్టు వీరి మీద బిట్టు క్వశ్చన్లుంటాయి మూడు మార్కుల క్వశ్చన్లుంటాయి ఆ ప్రతిపది ఇప్పుడు అలాగే ఉండేది తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే చిట్స్థాపనలు చేసేప్పుడు ఆ పాత శంకుస్థాపన అక్కడ స్టోన్ ఒకటి పెడతారు శంకుస్థాపన నిజాయి స్టోన్ కూడా ఇక్కడ సిమెంటరీ స్టోన్ ఆ స్టోన్ అలాగే ఉంటుంది కొంచెం సైజ్ అది కొంచెం పెద్దదిగా ఉంటుంది ఆ స్టోన్ పక్కన ఇంకొస్తాం అలాగే నెంబర్ ఆఫ్ స్టోన్స్ నేర్చుకుంటే ఒక నిన్నప్పుడల్లా నాలుగు సిమెంట్రాలు పెట్టడం రెండు ఇటకలు పెట్టడం సిమెంట్ పోయడం ఇది ఆ స్టోన్ని నాలుగు రెడ్ చేసి అంతకన్నా చేసేది బట్ దర్ సో మచ్ ఆఫ్ వెల్డ్ ఆ ప్రపంచానికి వాస్తవ ప్రపంచానికి సంబంధం ఉండదు మన జీవితాలు అలా ఉంటాయి మై బిజినెస్ ఇంత మామ తప్ప అసలు మాట్లాడడం మానేస్తే అది మీకు కొంత క్లియర్ అవుతుంది అమ్మగారు అంటే నేనున్నాను అమ్మ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు మీతో నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు మీరు పెద్దవాడు ఐ హావ్ ఆల్రెడీ రెస్పెక్ట్ ఫల్ కాదు మనం మీకు నమస్కారం చేద్దామంటే మీరు కాళ్ళు వెనక్కి తీసుకున్నారు అంటే నేను నా స్వభావం అది మీరు నమస్కారం నాకు చేయటం ఎందుకు నేను మీకు నమస్కారం చేయొచ్చు ఐ సెల్ట్ దట్ ప్రాబబ్లీ మీ నమస్కారం సర్మి ఔట్ ఆఫ్ కైండ్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్ హ్యూమినిటీ ఐ డివ్ దట్ ఇన్ జనరల్ ఐ డివ్ దట్ మీ విషయంలో చేసి మాత్రమే కాదు ఎనీవే ఐఆర్ఎస్ ఇష్యూస్ మీ వాటితో డిస్కస్ ఎఫ్నా నేను చూడండి మీకు సలహా ఇస్తా వినండి లెటర్స్ డిసైడ్ టు ఫర్గెట్ ఆల్ ది ఇష్యూస్ లెటర్స్ డిసైడ్ పోతాయి విల్ క్రియేట్ ఎ వర్బల్ వరల్డ్ ఇమాజినరీ వెర్బల్ వరల్డ్ మనం క్రియేట్ చేస్తాం మీరు వేదాంతం చదువుకున్నారు కదా కొద్ది గొప్ప కాబట్టి మీకున్న రావిద్వేషాలు మిచ్చే నాకున్న రావిద్వేషాలు మిత్యాయి మీ అహంకారము మిచ్చే మీ అహమ్ము మిచ్చే నా అహమ్ము ఇచ్చే కాబట్టి ఈ నిత్యా అహమ్ములు రెండు కలిసి నిత్యా రాజద్వేషాలని షేర్ చేసుకుంటావు వెరిఫై చేసుకుంటావు నువ్వు తప్పంటే నువ్వు తప్ప అనుకుంటావు ఇట్ ఇస్ నాట్ డోన్ టు సాల్వ్ ఎనీ ఇన్ఫాక్ట్ ఏది సాల్వ్ కాదు నథింగ్ విల్ బి సాల్వ్ If the problem will be further uh, confirm my opinion. I will tell you, I will tell you, you wish in law, I will tell you, I will tell you that I will tell you. Let us decide to forget the issues. Forget, forgive and forget. Please forgive me if I did any mistake and forget me. From now onwards, let us be careful with each other, respectful to each other. Across the table discussion on a day, it creates a verbal void. దాంట్లో మనం పడకూడదు అని చెప్పాం అండ్ ఆమె చాలా వివేకం గలవా షీ క్సెప్టెడ్ మై సజెషన్ అండ్ దేని అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక ఇమెయిల్ వచ్చింది నేను మీరు చెప్పిన సలహా మీద నేను చాలా ఆలోచించాను చాలా మంచి సలహా ఇచ్చారు ఆ అప్రిషియేట్ ఇస్తాను చెప్పారు కాబట్టి వెబ్బల్ వరల్డ్ లో మనం పడకూడదు ఎప్పుడు కూడా చర్చ చేయకూడదు అది నిత్య అది నిత్య మీరు మంచి నేను మర్చిపోతాను ఈ ఫర్జీ ఆ ఫర్జీ లేటెస్ట్ ఫర్జీ అలాగే వెళ్ళిపోవాలి తప్పిస్తే ఏదైనా చూపించుకోవాల్సిన సబ్స్టాన్షియల్ థింగ్స్ ఏమైనా ఉంటాయి మా కలిసి రేపు ఇచ్చుకోవాల్సినవి ఉన్నాయనుకోండి అప్పుడు భర్పెట్టడం నచ్చలేదు మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి అలాంటి మీరు సబ్స్టాన్షియల్ థింగ్స్ యూస్ చేయటం అంతేకాని ఇమోషనల్ థింగ్స్ కి ఒక స్ట్రక్చర్ ఇచ్చి వాటిని వెరిఫై చేసి మ్యూచువల్ వెరిఫికేషన్ ఇలాంటివి పెట్టకూడదు మీరు అక్కడ ఎలా అన్నారు నేను అలా అనుకోలేదు ఇలాంటివి పెట్టకూడదు ఆ మోర్ న్యూ డిస్కర్స్ ది మోర్ రిచ్ స్టార్ట్ లుకింగ్ రియల్టీ పదములకు రియాలిటీని క్రియేట్ చేస్తారు అంతం అదంతా కూడా ఒక పెద్ద వ్యామోహంలో పడిపోతాం కాబట్టి మామైవ నామధ్యేయం నామధ్యేయం అంటే మామైవ పేరు మాత్రమే నామము మాత్రమే మరైతే ఈ ధ్యేయమేమైతే ఉంటే స్వార్థ ధ్యేయ ప్రత్యయ స్వార్థంలో వచ్చే ప్రత్యయాలు అంటే దానికి అన్న అర్థమే ఉంటుంది నిత్యం ధ్యనిస్తే అర్థంలో కొంత మెరుగు రావాలి కదా అలా వస్తాయి ఇప్పుడు శరీరకం అని శరీరం అంటే బాడీ శరీరకం అంటే కుత్సితమైన శరీరము అని అర్థం నిందనీయమైన శరీరము కుత్సిత అనే అర్థంలో ఒక వస్తుంది కథిత ప్రత్యయం శరీరకస్య కృతే మూఢా పాపా అని కొనుగతే అనే వాక్యం ఉంటుంది అనే నాటకంలో శరీరకస్య కృతే మూఢా పాపాన్ని కొనుగతాయి మూర్ఖులు పాపం చేస్తారు పాపం చేసినప్పుడు ఏదైనా కొంత దాంట్లో కొంత మీనింగ్ నుండి పాపం చేస్తే అనుకోరు ఈ శరీరం కోసం పాపం చేస్తారు ఎటువంటి శరీరం శరీర కష్ట కుత్స్థితమైన శరీరం వీడు ఏం చేస్తారంటే ఎగ్రవాడు ఏదో తినబోతుంటే వాడిని కొట్టేసి లాగేసుకుని వీడు తింటారు తిని వీడికి ఏమన్నా అది అడుగుతుందా వీడిగా అది పడుతుందంటే భావం వస్తుంది అలా ఉంటుంది మనుషులు ప్రభుత్వం ఎగ్రవాడి దగ్గర వీడు ఏం చేస్తాడంటే వాదవేలు వారికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా వారికి దొంగ కబుర్లు చెప్పి మోసం చేసి దగా చేసి దానికి ఏమో ఇటు దానికే లీగల్ పాయింట్ లాగి ఇది చేసి అని చెప్పేసి వాడికి ఇవ్వాల్సిన ఆధేవేళం ఇక్కడ చాలా దాన్ని చుట్టూ కథలు ఇస్తారు ఇవ్వాల్సిన ఆధేవేళ ఇప్పుడు అయిపోయింది సరే అవతల వాడు ఇంక వీటితో సరే వీటి చుట్టూ ఎక్కడ సరే ఏదో ఎలా ఉన్నాయి అని చెప్పేసి నిదులుకుంటాడు వీడు ఏం చేస్తాడు అంటే అక్కలోకి వెళ్ళి నాలుగు ఇంకో రకంగా సమర్పస్ అక్కడ వీడికి లాభం గోపేకొస్తుంది కానీ మానవుడు తెలిసిపోదు మూఢా ఇక్కడ శరీర కష్య కానీ కుత్సితం శరీరం అంటే కుత్సితార్థంలో కావచ్చింది కావచ్చినందుకు ఎక్స్ట్రా మీనింగ్ ఉంది కానీ బాలక అని ఉన్నారు బాలకుడు బాల బాలక అర్థంలో మార్తామంటే లేదు మరి ఈ కా ఏమిటంటే స్వార్థేత ప్రత్యయం బాల అంటే ఎంత అర్థమో బాలుడు అంటే ఎంత అర్థమో బాలకుడు అంటే అంతే అర్థం కొత్త అర్థం ఉంది దాన్ని స్వార్థేత ప్రత్యయ అంట తనుకున్న అర్థంలోనే కొత్తగా అదనపు ఆ విధంగానే ధ్యేయ ప్రత్యయం కూడా స్వార్థంలో వచ్చింది నామధేయమంటే నామైవ కొత్త అర్థమేమి లేదు నామ మాత్రమే కాబట్టి జగత్తంతా కూడా నామ మాత్రమే సూర్య నామ సత్యమేటి ఈశ్వర చంద్ర నామ చంద్ర అంటే నామ మరి సత్యమైనటి ఈశ్వర పర్వతం నదీ మనుష్య పశు పక్షి ై నాన్ మై నాట్ మైన్ ఎవ్రీంగ్ లై లైక్ లైక్ ఇవన్నీ నామా నామా సత్యం ఏంటి ఈశ్వరం అది ఆ విధంగా అది ఫైనల్ గా ప్రతిపాదించబోయేది అది కాబట్టి చుట్టూ ఉన్నది డిగ్రీటీ ఈశ్వరా తప్పించదు ఈసాచర్లేదు మరి మిగిలిందంతా నామే సూర్యుడు నామధేయం చంద్రుడు నామధేయం కొంతమంది ఈ నామం మీద ప్రీతి కలిగి ఉంటాను ఆ నామాలను అలా పెంచుకుంటూ పోతాం దిగుజన్ పెంచుకుంటూ పోతాను మొన్న నా దగ్గరకు ఒక ఆయన వచ్చా వచ్చి ఇలా ఆ కట్టినప్పుడు ఎలా కట్టారో కట్టారు దాని చుట్టూ వాళ్ళు తొమ్మిది గూళ్ళు పెట్టారు తొమ్మిది గూళ్ళు అంటే స్మాల్ ఆ స్మాల్ మిష చిన్న చిన్న ప్లేస్లు గోడలో చిన్న ఖాళీ ప్లేస్ తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిదింటికి సద్వినియోగం చేయాలని ఒక ఐడియా వచ్చింది మాకు అని ఉన్నా ఒకటి కాదు రెండు తొమ్మిది కళ్యాణ పండుగ అంటే నేను దీపాలు పెట్టడం కోసం పెట్టుకుంటానండి పొరమ వాళ్ళు గోడలో అలా తిరుగుతుంది పెట్టి వారు దీపం వెలిగిస్తే సరిపడుతుంది తొమ్మిది దీపాలు వెలిగించండి దీపం వెలిగిస్తే సరిపడుతుంది అని చెప్పారు అంటే కాదని ఇప్పుడు కమిటీలో ఆ తొమ్మిది గోళ్లలోనూ తొమ్మిది విగ్రహాలు పెట్టాలని ఒక డెసిషన్ తీసుకున్నారు లోపల అమ్మవారి విగ్రహం అవుతుంది తొమ్మిది విగ్రహాలు పెట్టాలి ఏం విగ్రహాలు పెట్టాలి దీని మీద ఇప్పుడు కమిటీ ఈజ్ సీరియస్లీ నా దగ్గర రావడానికి ముందు శివానందమూర్తి గారి దగ్గరికి వెళ్లారు విజయనగరం వెళ్లి ఆయన్ని కన్సల్ట్ చేసి వచ్చారు నిర్మలానంద భారతిని ఆ కుప్పాలంపేట అధిపతి గారు ఒక ఆయన ఉన్నారు ఆయన్ని కన్సల్ట్ చేసి వచ్చారు తర్వాత గుంటూరులో ప్రసాదరావు కులపతి గారు ఆయన ఏదో పీఠాధిపతి ఆయన్ని కన్సల్ట్ చేసి వచ్చారు మీరు పీఠాధిపతులు అందరినీ కన్సల్ట్ చేయడం అయిపోయింది ఎవరో చెప్పారు ఈయన ఒకళ్ళ వాళ్ళు ఉన్నారు ఆయన కూడా కన్సల్ట్ చేయండి ఆయన కూడా నాలుగు మాటలు మాట్లాడుతున్నారంటే నా దగ్గరికి వచ్చారు నేనున్నాను వాళ్ళు పెద్దలు వాళ్ళు చెప్పిన ఏదైనా మీరు ఈ సమాచారం నాకు బాగా తెలీదు నేను టచ్లేను అని చెప్పాను ఇంతకు ఏమంటానంటే తొమ్మిది నెలలు మోసి తల్లి పిల్లల్ని కంటుంది కదా లోపల ఉన్నాను జగన్ మాత కాబట్టి ఆ శిశువు యొక్క డెవలప్మెంట్ స్టేజెస్ తొమ్మిది కూడా ఈ తొమ్మిది గోళ్ళలో పెడతాము ఇది ఒక హ్యూమన్ అనాటమీ చదివిన వాళ్ళని మీరు తెలుసుకోవాలి నిజంగా మెడికల్ ఎగ్జిబిషన్ ఎప్పుడైనా నేను వైజాగ్ లో ఉన్నదా మెడికల్ ఎగ్జిబిషన్ చూశాను ఆ మెడికల్ ఎగ్జిబిషన్ లో తొమ్మిది నెలలకు సంబంధించినటువంటి పిండము యొక్క స్టేజెస్ అన్ని కూడా జాబ్స్ లో ఉంటుంది అదొక సెక్షన్ మెడికల్ ఎగ్జిబిషన్ లో ఒక సెక్షన్ సమ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ రెఫరైడ్ టు విజిట్ దట్ సెక్షన్ మరి సమ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్ట్ రిసీవింగ్ దట్ సెక్షన్ మీరు ఆ సెక్షన్ చూడాల్సి ఆ బొమ్మలు సరిగ్గా ఉంటుంది దానికి తగ్గట్టుగా మీరు పెట్టాల్సి అది చాలా విలక్షణంగా ఉంటుందండి ఏ దేవాలయంలోనూ అలాంటిది నేను ఎక్కడ చూడలేదు అది చూసి వాళ్ళు మరి అప్రిషియేట్ చేయొచ్చు మరి దాన్ని ఇంకో రకంగానే చెప్పొచ్చు అని ఈ రకంగా తెచ్చి సాగుతారున్నాయి ఆ శ్లోకాల్లో ఎందుతారంటే ఈ మొదటి నెల పిండము అది మూలాధార దేవతకి సంబంధించింది దానికి పన్నెండు దళాలుంటాయి అని ఇలాగేదో శ్లోకా రెండో నెల పిండము స్వాధిష్ఠాన చక్రానికి సంబంధించింది దానికి నాలుగు దళాలు ఉంటాయి దానికి శీతలాదేవి ప్రధాన అధిష్టాన దేవత అంటే ఏదోదో దానికి ఈ రకంగా తొమ్మిది అయ్యేపటికి మీకు సోమిని పద్మాలు సోమిని దళాలు సోమిని చక్రాలు సోమిని దేవతలు సో మచ్ ఆఫ్ నాన్ ఇన్ క్లేచర్ యూ కెన్ మేక్ అూజ్ టేబుల్ కంప్యూటర్ లో కనుక ఆ టేబుల్ తీయాలంటే ఆ టేబుల్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ సమాచారం అంటే తెలుసుకుని రోస్ టేబుల్స్ పెట్టి ఫీడ్ చేస్తే కేసులు ఫీడ్ చేస్తే మీకు ఒక టేబుల్ వస్తుంది హ్యూజ్ చార్ట్ వస్తుంది ఆ చార్ట్ నిండా కూడా నేమ్స్ నంబర్స్ అండ్ చక్రాల పేర్లు దేవతల పేర్లు పద్మాల దళాల దళాలకు బిజాక్షరాలు దేర్ ఇంక సో మచ్ ఆఫ్ సమాచారం అంత నేమ్స్ అండ్ నేమ్స్ అండ్ నేమ్స్ నేను ఉండవట్లేక ఓ మాట అన్నాను చూడండి చెప్పగారు ఈ ఇంతటి వెరైటీని మీరు తట్టుకోగలుగుతారా దీ హ్యాండిల్ ఆల్ దేస్ ఇటన్నిటికంటే జగన్మాత ఒక ఏదో ఒక మీకు నచ్చిన ఒక పేరు పట్టుకుని ఆ పేరుని మీరు ఆశ్రయించి మీరు చేతిని సరిపడుతుంది మేము వేదాంతంలో ఆపణీ చేస్తాం మాయాశక్తి అని ఓ పేరు పెట్టుకుంటాం శక్తి అని పేరు పెట్టుకుంటాం ఇంకా మళ్ళీ అదే పేరు ఇంకా పది సంవత్సరాల వేదాంత తగినా యాభై సంవత్సరాల చదివినా ఒక్క పేరుతో కలక్ష ఏదైనా శక్తి ఇంక రెండో పేరు లేదు మేము కొంచెం ఫ్రీగా ఉంటాం మీరేమో ఆల్రెడీ యూ హ్యావ్ సమ్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ నేమ్స్ ఎలా వెరైటీ అండ్ నవ్ యూ వాంట్ టు ప్రొడ్యూస్ అనదర్ నైన్ ఫార్మ్స్ దెన్ దర్ ఫార్మ్స్ సిటింగ్ దేర్ యూఆర్ మేకింగ్ ఇట్ వెరీ కాంప్లెక్స్ చూడండి మరి మీకు ఇది అనుకూలంగా ఉంటుందేమో చూడండి ఇలా ఉంటుంది చర్చ కాబట్టి నామను అన్నది నామ నామ ఆల్ సెవెన్ మే ఆర్ ఆల్ ఫెమిలీ నేమ్స్ ఉన్నది ఒకే ఒక మాయాశక్తి పరమేశ్వరుని యొక్క ఒకే ఒక శక్తి చైతన్యము యొక్క శక్తి ఆ శక్తి రెండు స్ట్రీమ్స్ అవుతుంది విజ్ఞాన శక్తి క్రియాశక్తి లైఫ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆ లైఫ్ ఇట్ బికమ్స్ millions of streams Intelligence becomes billions of streams So, మార్చ్ వెరైటీ మూలంలో ఇట్ ఈస్ లాంగ్ కాబట్టి అలాగా దాన్ని తెలుసుకుని మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందేమోనండి అని నేను చెప్తాను ఆయన చాలా సత్పురుషులు గొప్ప విజ్ఞానం గలవా అందుకోసం వారి ఆకాంక్ష వారికి ఉన్నటువంటి ఆ భక్తిభావాన్ని రెస్పెక్ట్ చేస్తే మనం ఒక పాయింట్ని సజెస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఈ రకంగా పీపుల్ ఆర్ కాట్ ఇన్ ది పదముల యొక్క జో చిక్కుని ఉంటారు ఎప్పుడైనా వైష్ణవులు శైవులు దెబ్బలు ఆడుకుంటూ ఉంటే చూడాలి మీరు ఆల్ ది లాంగ్వేజ్ ది యూజ్ ఇట్ ఈ లాంగ్వేజ్ ఆల్ నేమ్స్ ఆల్ ఫార్మ్స్ ఆల్ ఇం ఆల్ మోర్ దత్వం వీడికి తెలియదు వాడికి తెలియదు నామధే ఇదంతా నామం తప్ప ఈ ప్రపంచము ఇట్ హ్యాంగ్స్ ది థ్రెడ్ ఆఫ్ ఎ నేరా వాక్వా మరి అమెరికా ఎంకరేజ్ ఏంటంటే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ప్రధాన హృష్ణ వాళ్ళు ఇద్దరు విమానాలు ఉన్నాయి ఆ వెపన్స్ మన మీద వేసేస్తారు చాలా మంది తెచ్చిపోతారు అప్పుడు బయలాంటి వార్ఫేర్ వచ్చేస్తుంది న్యూక్లియర్ వార్ఫేర్ వచ్చేస్తుంది మాస్ డిస్ట్రక్షన్ అయిపోతుంది అమెరికాలో సిటీలను ఖాళీ చేయాల్సి వస్తుంది అంత వెరీ సో మచ్ సో మచ్ మన్స్ టుగెదర్ పెద్ద పెద్ద ఆఫీసులు దాని మీద రిసెర్చ్ చేసేసి సిఐఏ అన్నారు ఇదన్నారు ఎవరు ఆఖరి తీరా యుద్ధమైన సంవత్సరానికి మంచి బుద్ధిమంతులు పరిశీలించి అని రిపోర్ట్ ఇచ్చారు ఆల్ హంబర్ దేర్ ఆర్ నో ఉన్నదే మన దగ్గర ఉన్నాయో చెప్పితే ఇరాక్ లో ఎక్కడ లేదు హంబర్గ్ అని ఆ రిపోర్ట్ లో ఇచ్చింది చూస్తే నేను మరి వేదాంత దృష్టికోణంలో చూస్తా కదా లోకంలో వాడు మీరు అబద్ధం చెప్పాడు వాళ్ళ చెప్పాడు అన్నట్టు సార్ నేను అలా చూడండి నేను నాకు ఎలా కనపడిందంటే a verbal word, which starts appearing very real. All shagandam nāmadheyan, nāmaiva, weapons of master-sakshnevil edu, it's a name, it's a phrase. There is no reality. On a Vṛta-v-lalāgis also, there is no reality. Yanta, named up internet, yanta. Vāgālam vana-mātraṁ nāmaiva-te-valam వికారో నా వస్త పరమార్థ ఆయన దాన్ని మొత్తం అంతా కలిపి కట్టకట్టస్తున్నారు ఈ రిజెక్టింగ్ లాక్ టాకని దారాలు ఏది మిగదు సో వాగాలంబన మాత్రం నామ కేవలం ఈ జగత్ కేవలము వాగాలంబన మాత్రం వాక్కు మీద మాట మీద నిలిచి ఉన్నది నామైవ కేవలం ఇట్ హ్యాండ్స్ అన్ ద్రెడ్ ఆఫ్ దోర్ దేమ్ టు ఇట్ నా వికారో నామ వస్తు పరమార్థత ఈ సృష్టి మొత్తంలో వికారము లేక కావ్యము అనేది యథార్థంగా ఉన్నది వస్తు అంటే యథార్థంగా ఉన్నది ఏది లేదు వికారం అనేది లేదు కాబట్టి ఘటన కుండ ఆంటిక్ కుండ మోడర్న్ కుండ ఈ కుండలు నేను ఇజ్రాయల్ వెళ్ళా ఇజ్రాయల్ వెళ్తే ఇది బైజన్ టైమ్ కుండలు బైజ్ టైమ్ బైజన్ టైమ్ అని ఒక పీరియడ్ ఇది క్రూసైడ్ పీరియడ్ కొండలు ఇదేమో బిఫోర్ ది డిస్ట్రిక్షన్ ఆఫ్ ది టెంపుల్ కుండలు ఇదేమో రోమన్ ఎంటర్ కొండలు అని కొండలకి పెద్ద నాణం తెలియచారుండే ఇది చాలా సమస్య బట్ ఆ కుండలో దేర్ వర్త్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇట్స్ ఆల్వ్ సో మచ్ అఫ్ క్లే కాబట్టి హాసం లాభికి ఇన్వాల్వ్ అవుతాయి కామె పరమార్థత పరమార్థంగా చూసినట్లయితే మట్టి తప్పింకేమి మట్టి తప్పింకేమీ లేదు మృత్తికేత్తేవ సత్యం అదే అంటారాయన మృత్తికేత్తేవటు మృత్తికైవటు సత్యం వస్తు సత్య వస్తువు ఒక్కటే అది వస్తు అంద్రహం అంటే నామములన్నీ మిథ్యం ఏది ఉన్నది కాదు ఉన్నది కాదు కనపడేట మిథ్యా అంటే అవన్నీ మీరు తర్వాత యాజ్ ఉన్నదేమీ కదదు అది ఉన్నది ఆంధ్య గ్రహాన్ని మృత్తికై సత్యం ఒక ఆయన ఇదిగో మృత్తిక సత్యం అని చెప్పారు రాజశంకరాచార్య అంటారు దృష్టాం మృతికి సత్యం అని చెప్పి మృతికి సత్యం చెప్తే ఇప్పుడు రెండు సత్యాలు వచ్చాయి రెండు సత్యాలు వచ్చాయి ఒకటి పరబ్రహ్మ రెండు మృతి మృత్తికేవ సత్యం రెండు సత్యాలు వస్తే అద్భుతాలు అవుతుంది ఇది ఇదేలా దిక్కు ఇదేలా దిక్కు కూడా కాదు ఇది ఏం చేయాలంటే ఆ రకాలను మంచి వాడికి ఏమి తెలియదు వాళ్ళు ఏమి చెప్తారు వీడికి బుద్ధి వాడి బుద్ధికి ఇది అంతదు ఇది మిరపగా పక్కలు గారెడ్లు అవి భోజనం చేయడానికి పనికొస్తారు కానీ సూక్ష్మా విషయాన్ని తెలుసుకు మని రాడత టికే సత్యమంత దృష్టాంత సరమ్యా ఏకేనోహమోమార్ణం వికారో నామేయోముక్వ సత్యం లోహము అంటే బంగారం మని అంటే టెండర్ ముద్ద ఒక బంగారపు ముద్ద బంగారపు ముద్ద అంటే ముద్దల రూపంగా రాదు ఏదో టైన్స్ రూపంగా వస్తుంది టెండర్ రూపంగా వచ్చింది అనుకోండి బంగారపు ముద్ద కింద ఇది బాల్ ఆఫ్ గోల్డ్ ఈ బాల్ ఆఫ్ గోల్డ్ మీరు చేత పట్టుకున్నారు వాట్ ఈస్ దిస్ గోల్డ్ ఎల్ఏ సైనింగ్ మెటల్ లోహము అని దాని గురించి తెలుసుకోవాల్సినంత తెలిసేసుకున్నారు ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ అని ఉంటాయి కానీ ధర్మములు దానికి ఒక పదార్థ రూపంగా ఉండే ధర్మాలు కానీ సూక్ష్మమైన ధర్మాలను కెమికల్ ప్రాపర్టీస్ ఉంటారు అవన్నీ తెలిసేసుకున్నాము తెలిసేసుకుంటే దాని దాని గురించి మీకంతా తెలిసిపోయిందానించి నెక్లెస్ చేస్తారు మీకు ఆ నెక్లెస్ తెలుసా నెక్లెస్ ఏమి తెలియడం నెక్లెస్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ మీరు చెప్పండి బంగారం ఫిజికల్ ప్రాపర్టీస్ని చెప్పాలి నెక్లెస్ కెమికల్ ప్రాపర్టీస్ మీరు చెప్పండి కెమికల్ ప్రాపర్టీస్ ఉంటే అది వస్తు ధర్మం వస్తువు యొక్క అంతర ఆంతర ధర్మం చెప్పండి నెక్లెస్ యొక్క ఆంతరం కెమికల్ ప్రాపర్టీస్ మీరు చెప్పండి బంగారంలో చెప్పాలి ఇది మరి ఏది నెక్లెస్ వాటి చేస్తుంది కాబట్టి ఒక్క లోహాన్ని లోహపిండాన్ని తెలుసుకుంటే ఈ సృష్టి మొత్తంలో ఎక్కడ లోహం ఉన్నది తెలిసినట్టు ఇప్పుడు కెమిస్ట్రీ అతను గోల్డ్ మీద రీసెర్చ్ చేసిన తను ఉన్నాడు అనుకుంటాను గోల్డ్ అతనికి తెలుసు కదా అతను చైనా వెళ్ళాడు అనుకోండి మీకు గోల్డ్ తెలుసా అంటే ఏం చెప్తాడు అయినో గోల్డ్ ఏం చెప్తాడు లేకపోతే మీకు ఇండియాలో గోల్డ్ తెలుసు కానీ చైనాలో గోల్డ్ తెలుసు అంటే అయినో అయినో చైనీస్ గోల్డ్ ఆల్స్ వై బికాస్ గోల్డ్ ఈ గోల్డ్ కాదండి ఇక్కడ ఆభరణాలు ఆభరణాలు డెజన్ మ్యాటర్ దే డినాట్ మ్యాటర్ వై దే డినాట్ మ్యాటర్ దే ఆర్ నాట్ మ్యాటర్ ఉన్నది కాదు అది ఉన్నది కాదు దేర్ బట్ ఈ డెజనెట్ మ్యాటర్ లోహమని ఒక్క లోహమని తెలుసుకుంటే సర్వం లోహమయం విజ్ఞాపం మయం అంటే వికారం ఆ లోహం నుంచి పుట్టిన వేరు వేరు రూపాలు బంగారం నుంచి వెయ్యపడతాయి రకరకాల తయారు చేస్తారు బంగారం నుంచి అవన్నీ కూడా విజ్ఞాపం ఇస్తారు అవన్నీ తెలిసినట్టే అవుతుంది మరి అలాగంటే ఎలాగండి నెక్లెస్లని మరొకని మరొకని పేర్లు ఉన్నాయి కదా నెక్లెస్లు ఉన్నాయి కదా అంటే అయ్యా వాచారంభణం వికారో నామధేయము లోహమిచ్చేద సత్యం బంగారము అనేది సత్యం తప్పించింది ఇంకా ఏది సత్యం కాదు ఇది మరియు ఇంకో వచ్చింది మృత్తికేత్యేగ సత్యం లోహమిత్యేదం రే ఎన్ని హత్యాలే నీ రెండో మూడో హత్యాలయ అలా దృష్టాంత భాష్యం యథా సోమ్యాం ఏకేన లోహమణినా సువర్ణపిండేనా సర్వమన్యపే వికారజాతం కటకము కుటకేయూరాది విజ్ఞాతం సార్ హే సోమ్య ఇంకో దృష్ణ యథా ఎలాగైతే ఏదైనా లోహమణి నా లోహమణి అంటే సువర్ణ పిండము ముద్ద ఒక్క బంగారు ముద్దని మీరు తెలుసుకుంటే మిగిలిన వికార సమూహమంతా జాతం సమూహం వికార జాతం అన్యత సర్వం మిగిలిన వికార సమూహం కూడా వికార సమూహం అంటే ఏంటి కటక కటక అంటే గాజులు యటి వేసుకుంటారు వాటికి కథకాలంటారు నికిత అంటే శిరస్సుని పెట్టుకునే ఆభరణాలు కిరీటం బంగాళి కిరీటం కేనూరా అంటే లంకీలు భుజస్థం భుజకీర్తుల మీద ఒక ఆయన నా వచ్చాడు వేద పండితులు ఆయన ఎవరో చెప్పారు ఏది వేద పండితులు అంటే నేను ఏదో సత్కారం చేశాను ఆయన వేదవంతగా ఇష్టం అన్ని వేరం చూసుకోవడానికి కావాలని సాంస్కృతిక అమాయకులు కనపడుతున్నాడు అందుకే కూడా వెళ్ళొచ్చేట అంటే ఆయన నా దగ్గరికి వచ్చారు వచ్చే సామంత్రి మీతో పను పడింది ఆయన చెప్పండి నేను ఇప్పుడు నాకు కాలికి బంగారు కంకణం పడింది చేతికి బంగారు కంకణం పడింది ఈ చేతికి కూడా పడింది ఎవరో ఆయన పండితులు ఇచ్చారు ఉంగరాలు కూడా పడుతుంది వేరాళ్ళకు కూడా వేసిస్తారు వేరాళ్ళకు ఉంగరాలు వేశాను చేతులకు కంకణాలు వేశారు కాదు ఇప్పుడు నేను ఒక బంగారు కవచం ఒక్కటి మిగిలి ఉన్నది ఆ కవచం నాకు బంగారు కవచం నాకు వెయ్యాలని ప్రశ్నించి విశాఖపట్నం పుర ప్రజలు నిశ్చయం చేస్తున్నారు నేను వాళ్ళ యొక్క సంకల్పాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఆ కవచానికి ఒక యాభై సుమారు రెండు మూడు కేజీలు బంగారం కావాల్సి వస్తుంది మీరు ఎంత బంగారం ఇస్తారు మీరు ఏదైనా ఒక యాభై లక్ష యాభై వేలు ఒక లక్ష ఇస్తే ఇంకా కవచం తయారవుతుంది అప్పుడు నేను కవచం వేసేస్తున్నా అని అన్నా అని చెప్పారు కాబట్టి మీరు ఇస్తారా కవచం ఎందుకండి కవచం ఎందుకండి ఎందుకు మంగారు కవచం ఎందుకు నాకు సందేహం వచ్చింది నేను ఏదో కంకణం కాళిక్య కంకణం చేతి కంకణం ఏదో ఉంటుంది కవచం ఎందుకు కవచం ఎందుకంటే ఆయన విన్నారు నమస్క వచనే చా అనే రుద్రాధ్యాయంలో ఉంది విన్నారా లేదా రుద్రాధ్యాయంలో ఉంది నమస్క వచనే చదువు అంటే కవచమే అంటే కవచము కలవాడు కవచము గలవాణి కొరకు నమస్కారం అక్కడ ఆ సందర్భం ఏంటంటే ఈ యుద్ధం చేసేప్పుడు యుద్ధ వీరులు ఉంటారు ఆ యుద్ధ వీరులందరూ ఆ హింస స్వరూపంలో ఉంటారు ఆ హింస కూడా ఆ యొక్క స్వరూపము ఆ కవచం వేసుకుని శత్రునాశనం చేసుకున్నటువంటి ఆ వీరుడు ఎవరైతే ఉన్నాడో వాడు రుద్ర స్వరూపుడే నమస్కవ దిల్మినేతక వచినేత నమో దిల్మినేతక వచనే అంతా యుద్ధానికి సంబంధించిన సమాచారం అక్కడ ఉన్న సందర్భం అది చూడండి రుద్రుడు యుద్ధ వీరుని రూపంలో ఉన్నాడని అర్థం కానీ మన ముందు కనపడుతున్న యుద్ధ ఎవడైతే ఉన్నాడు వీడు రుద్రుని అభిప్రాయం కానీ కైలాసంలో రుద్రుడు కూర్చొని ఆయన కాసేపు దర్శనం చేయడం తిరుగుతూ ఉంటాడని అర్థం కాదు దానికి విద్యార్థి స్వామి అలా రైలేదు అర్థం చేసుకోవాలి అది నేను ఏదో అంటే స్వామిజీ మీరు ఇంకా అవన్నీ చెప్పండి కవశానికి మీరు ఒక లక్ష రూపాయలు మీరు దేరు వేసుకున్నాను అంటే నేను చెప్తాను నా ధనం లేదండి ఏదైనా వంద రెండు వందల మూడు వందలు ఏమంటే ఇస్తాను అంటే కవచం సో ఆయనకి ఆ బంగారం కవచం వేసుకోవాలి ఆయన వేసుకుని ఈ పాట ఇన్ని బంగారం వేసుకోవాలండి అది ఇంత మహాభాగ్యం ఎవరూ ఉంటారు నమస్క వచనేత అని చెప్తే ఉంటారు నమోదు రెండు నేత వచనేత మీరు కలకలించినట్లయితే ఆ రుద్రని ఆయన ఈ స్టాప్స్ అందులో ఘనపడే అమ్మో దింజినే దింజినే నమోనమో దింగినే కలచినే కవచినే దింజినే నమోనమో దింగినే కలచినే అని చెప్తాను సో ఈ వ్యవస్థ గతి ఇక్కండి ఈ మైత్రి ఘతి భయం సో చూడండి కవచం అంటే ఏమున్నది ఏమీ ఉన్నది లోహమే బంగారమే సో కథక నికుట కేయూర కవచ ఇత్యాదులన్నీ కూడా అవన్నీ కూడా వికార జాతం వస్తువు కాదు ఉన్నవి కాదు వస్తువు ఒక్కటే పరబ్రహ్మ ఒక్కటే ఆ వస్తువును తెలుసుకుంటే ఇవన్నీ తెలుసుకుంది ఈశ్వరుణ్ణి తెలుసుకుంటే ఇవన్నీ తెలుసుకుంది బంగారం తెలుసుకుంటే ఈ ఆభరణాలన్నీ తెలుసుకున్నాయి విజ్ఞాతం సార్ తర్వాత వాచారంభణం ఇత్యాది సమానం అక్కడ ఇంకా వివరించాల్సింది వివరించారు కదా వాచారంభణం అంటే ఏంటి అసలు కార్యము వస్తువే ఎందుకు కాదు వస్తువు కాకపోతే మరి ఏంటి దాని యొక్క స్వరూపము అంటే కేవలము వాగ్ రూపమే ఇట్ ఈజ్ హ్యాంగింగ్ అండ్ ది థ్రెడ్ వాగాలంబనం ఆలంబనం అంటే దాన్ని అలా వేలాడుతోంది అని అర్థం అస దేన్ని పట్టుకుని వేలాడుతోంది ఈ నెక్లెస్ నెక్లెస్ అనేది వస్తువు కాదు బంగారమైన వస్తువు అయితే మరి నెక్రెస్ అనేది దేన్ని పట్టుకుని వేలాడుతోంది వాగాలంబనం వాక్కుని పట్టుకుని వేలాడుతుంది దాని పేరు కూడా అలాగే ఇట్ ఈస్ ఇట్ ఈస్ ది థింగ్ ఇట్ ఈస్ ది గోల్డ్ విచ్ లేటెస్ట్ ద నెక్స్ట్ గోల్డ్ వాళ్ళు నెక్ చుట్టూ ఉంది కాబట్టి దానికి నెక్ లెస్ అని పేరు పెట్టారు నెక్ చుట్టూ చేయడం మానేసి చేతి చుట్టూ పెట్టుకున్నారు అనుకోండి అప్పుడు దానికి ఇంకేదో కటకము అని పేరు పెడతారు గ్రేక్ లెట్ అని పేరు పెడతారు అయితే యాంగ్ క్లేస్ అని పేరు పెట్టారు అంటే ఆ బారీ పార్టీకి ఉన్న బంగారం కాబట్టి నెక్ అనేది వేరే ఉండదు అనేవే బంగారం ఉంటే ఈ సత్యం తెలుసుకుంటే వారికి కారణ బుద్ధి బంగారం ఉంటే ఆ బంగారం ఉపయోగపడితే ఎదురు పెట్టుకోవాలి అదే మానేయాలి దాన్ని మెల్లలో పెట్టుకుని చేతులు పెట్టుకుని ఎందుకు దిక్షేంతాను అని ఒక ఆ వైరాగ్యం కూడా వస్తుంది దానికి అవసరం చాలా అవసరం కదా ఎనివే సో ఆ మంత్రం చాలా పేరు చేసేది తర్వాత మంత్రం యథా సోమ్యాం కార్ష్ణాయ విజ్ఞాతం సద్ చారంణం దుకారో నామేయం కృష్ణాయ సమిత్యేవ సత్యం ఏం సోమ్య స ఆదేశో ఇంకో దృష్టాంతం యథా సోమ్య యథా ఎలాగైతే చూడండి నఖనికృంతనమోంట నఖనికృంతనమోంటే ఈ గోళ్లను తీర్చేసి ఇది ఉంటుంది నేల్ కథ క్లిప్ అలా క్లిప్ చేస్తే గోళ్లు తిరుగుతాయి నేల్ కథ మన మురాలి అదే ఈ బాగ్బం దగ్గర ఉంటుంది నేల్ కథ అని ఉంటుంది దానికి నఖ నికృంతనం ఉపనిషత్తులు ఎంత ప్రాచీనమైనటువంటి సాహిత్యం అంటే కొన్ని వేల వేల సంవత్సరాల చిన్నప్పటి సాహిత్యంలో ఈ భాష ఆ పదాలు ఎలా ఉన్నాయి నఖ అని ఉంది అంటే ఆ సొసైటీ చాలా సివిలైజ్డ్ సొసైటీ అడ్వాన్స్డ్ సొసైటీ అయ్యి నాకు లేకపోతే నఖనికుంతనం అనే మాట అక్కడ నుంచి వస్తున్న నెయిల్ కట్టాల అంటే నేరుని అలా పాలిష్ చేసుకోవటం ఇది ఉంటా టు హ్యావ్ ఆల్ దాట్ వెరీ సివిలైజ్డ్ పీపుల్ అన్న వైదిక వైదిక కాలం ఒకటి ఉందని అంగీకరించినా కూడా వెరీ అడ్వాన్స్డ్ సొసైటీ తెలివే వీరి దగ్గర నఖనికురంతనం ఉన్నది అది అది కృష్ణాయసం నుంచి చేశారు నల్ల ఈనుము నల్ల అయహ అంటే ఇనుము కృష్ణాయసం ఈ నఖనికృంతనము దాంట్లో గోల్డ్ తీసుకుంటూ వాడు పరిశీలించాడు వాటిస్తాడు ఇది పోత ఇనుము లేకపోతే దుఃఖ ఇనుము కృష్ణాయసం అంటే అర్థం ఆ దుఃఖ నుంచి చేసింది ఇది అని తెలుసుకున్నాడు తెలుసుకుంటే ఇంత దుఃఖ ఇనువు వీడికి తెలిసిందో ఇనువు ఎప్పుడైతే తెలిసిందో ఒక లోహము ఇంకా దాంతో చేసిన త్రోబార కావచ్చు పార కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఏదైనా కూడా అదే సేమ్ కృష్ణాయసం కాబట్టి ఇంకే ఇన్ని పేర్లు ఇన్ని రూపాలను బట్టి ఇన్ని పేర్లు వచ్చేవి తప్పిస్తే వాస్తవంలో కృష్ణాయసమివ సత్యం ఉంచుకొచ్చే సత్యం అన్నట్టుగానే నల్లయినము అయితే దుఃఖయినము అనేది ఏదిగలదో అదియే సత్యము అంతకంటే మిగతావన్నీ కూడా నామరూపములు మాత్రమే వాచారంభం విదారుణామే ఈ దృష్టాంతాన్ని చెప్పి ఆయన అంటాడు హే సోమ్య స ఆదేశో భవతి ఏ ఉపదేశాన్ని పొందితే సర్వ జ్ఞానమునే తెలుసుకున్నట్లే అవుతుందో ఆ ఉపదేశం నువ్వు పొందేవా అని అడిగాడు ఆయన అయితే వీడన్నాడు అలాంటి ఉపదేశం ఉండదో జ్ఞానవారు అని వీడన్నాడు ఉంటుందేమో ప్రూవ్ చేశాను ఉంటుందిరా అలాగా అలాంటి జ్ఞానం అనుకుంటుంది ఏ జ్ఞానంలో అన్ని జ్ఞానములు ఉంటాయో ఆ జ్ఞానం ఉంటుంది ఉంటుంది అది గుర్తించు అది నువ్వు తెలుసుకున్నావో లేదో ప్రశ్న అసలు ఉంటుందనే దానికి అంగీకారం కాకపోతే బ్రహ్మం ఉందా లేదా ఉంటే బ్రహ్మ అసలు బ్రహ్మ ఉందని మేము ఒప్పుగా ఉంటాయి వాళ్ళు అని చెప్పండి కాబట్టి అటువంటి ఉపదేశము ఉంటుంది అని తండ్రి శిష్యుడికి అవే ఆరునికి ఆరుని శ్వేతకేతుడికి చెప్పినాడు భాష్యం ఉందాము యథాశన నఖనికృంత ఉపలక్షితేన కృష్ణావత్య నఖనికృంతనం తెలుసుకుంటే అని అన్నారు అఖనికృంతనం కార్యం కదా కార్యం తెలుసుకుంటే అని కాదుగా అనాల్సింది కారణం తెలుసుకుంటే కార్యములన్నీ తెలుసుకోవాలి మృత్తికి తెలుసుకుంటే అని మృత్తికని చెప్పాలి లోహము చెప్పాలి అలాగే ఇక్కడ ఏం చెప్పాలి కృష్ణాయసాన్ని చెప్పాలి ఏకైనా కృష్ణాయసేన జ్ఞాతేన ఏకైనా ఏకే ఒక్క కృష్ణాయసం తెలుసుకుంటే ఇంకా అన్ని నఖనికృంతనము మొదలైనవన్నీ చెప్పినట్లు తెలుసుకున్నట్లే అవుతుంది ఏం చెప్పాలి కానీ శృతిలో నఖనికృంతనేనా అని ఉంది కాబట్టి నఖనికృంతన శబ్దం చేతను కృష్ణాయసమును మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఉపలక్షితము ఈ నఖనికృంతనము కృష్ణాయసండాన్ని ఉంది సో ఈ మేరికటర్ ఇట్ రిప్రజెంట్స్ బాలఫ్ ఐరన్ సాలిడ్ ఐరన్ రిప్రజెంట్ రిప్రజెంటేటివ్ ఉపలక్షితం అంటే రిప్రజెంటేటివ్ శాంపుల్ ఆఫ్ బాలఫ్ ఐరన్ కాబట్టి బాలఫ్ ఐరన్ అని అర్థం పెట్టుకోవాలి కనుక బాల సైరం తెలిస్తే అని అర్థం కృష్ణాయసేమ సర్వం కార్ష్ణాయసం కృష్ణాయస వికారజాతం విజ్ఞాతం సార్ కాబట్టి నఖనికృంతమని తెలుసుకుంటే ఇంకా అర్థం ఏంటి ఇప్పుడు కృష్ణాయసం తెలుసుకుంటే అని అర్థం ఇది దానికి ఉపలక్షం కృష్ణాయసాన్ని తెలుసుకుంటే కార్ష్ణాయసం అంటా తెలుసుకున్నట్టే కార్ష్ణాయసముంటే కృష్ణాయసం నుంచి పుట్టిన వికారము సో కృష్ణాయస వికారాతం కార్ష్ణాయసం అంటే కథిత ప్రయోగం కృష్ణాయసం నుంచి పుట్టినటువంటి వికారములన్నీంటే నా కని కృంతనములు క్రోబాము పార గుణపం ఇలాంటివన్నీ తెలిసినట్టే అయిపోతుంది వికారజాతం అంటే తెలిసినట్టయి సమానమన్యత్ ఇంకా వ్యాచారంభం వికారణాం అదే ఇదంతా కూడా అంతకుముందు ఉన్నట్టు కానీ కొత్త ఏం లేదు అనేక సమానం సమానం అంటే గడిచిపోయిందంతా సమానమే ఇంకా కొత్తగా వ్యాఖ్యానం చేయక్కర్లేదని అది కాదు అనేక దృష్టాంతోపాదానం దార్ష్టాంతికానే ఎందుకంటే అనేక దృష్టాంతాలు చెప్పారు ఇక్కడ దృష్టాంతాలు మూడు చెప్పారు ఒకటి కాదుగా అనుకోకం చెప్పారు అంటే నూడు ఎందుకంటే దార్ష్టాంతికము రాబోతుంది దార్ంతికంలో మూడు లెవెల్స్ చెప్పబోతున్నారు ఉన్నది సప్తమ బ్రహ్మ ఆ బ్రహ్మ నుంచి తేజస్సు తేజస్సు నుంచి అప్పు అప్పు నుంచి అన్నం అప్పు అంటే నీళ్లు తేజస్సు అంటే అగ్ని అగ్ని ఇంక్లూడింగ్ వాయువు అండ్ ఆకాశ ఎనర్జీ ఎనర్జీ అంటే ఆకాశం గ్రావిటేషన్ ఎనర్జీ వాయువు కలిగి అగ్ని రేడియేషనల్ ఎనర్జీ ఇవన్నీ కలిపి ఒక్కటిగా తీసుకుని తేజస్ అని అన్నారు ఎనర్జీ ఆపహ ఆపహ అంటే లిక్విడ్ స్టేట్ ద్రవ ద్రవస్థితి ఆల్ టైన్స్ లిక్విడ్ స్టేట్ వాటర్ ఇది జనరల్ రిప్రజెంటేటివ్ అండ్ అన్నం అంటే పృథివీ అని అర్థం భూమి సో సాలిడ్ స్టేట్ సో ఎనర్జీ ఫ్లూయిడ్ స్టేట్ ఆపహ రిప్రజెంట్స్ ఫ్లూయిడ్ స్టేట్ అండ్ దెన్ సాలిడ్ ఎస్టేట్ ఆ విధంగా ఈ సృష్టి నుంచి అలా వచ్చింది పరబ్రహ్మ నుంచి ఇవన్నీ ఉదయించాయి అని మూడు లెవెల్స్ చెప్పారు పంచభూతాలు కాదు ఇక్కడ పంచని పంచమి మూడు చేస్తారు ఎలాగంటే ఇప్పుడే చిత్తంగా ఆకాశము వాయువు అగ్ని కలిపి హృదయాన్ని దానికి తేజస్సు అని పెట్టింది అప్పు అప్పులా ఉంటుంది పృథివీ పృథివీలా ఉంటుంది ఈ పృథివీకి అన్నం అని పేరు పృథివీకి అన్నం అని అంటారు లేదా మనం తిరిగి పృథివే వికారం ఒకవేళ కదండి ఔషధయ పృథ్వ ఓషధయ స్తంభం ఉంటుంది ఆ మట్టే ఔషధి రూపాన్ని పొందింది ఔషధి మాంస మధ్య రూపాన్ని పొందింది ఈ మాంస మధ్య మళ్లీ మట్టి రూపాన్ని పొంది అది సమాచారం మహాత్ముడు బ్రహ్మానుభూతి పుస్తకంలో అంశం చేశారు ఈ గంగానది ఉన్నదే ఇది మట్టిని గడ్డి చేస్తుంది గడ్డిని పశువుని మనిషికి వేస్తుంది మళ్ళీ మనిషిని మత్తు చేస్తుంది గంగ గంగాలో సృష్టి అంతా నడుస్తూ ఉంది ఎందుకంటే మళ్ళీ వీటి మరణించిన తర్వాత మళ్ళీ గంగలో గంగలో అయితే అంతా చేరుతుంది కదా అక్కడ ఈ గంగ సృష్టి స్థితి రాలో అలా చేస్తూ ఉంటుంది అని అనమాత్ వెరీ ట్రూ కాబట్టి ఈ తేజస్ అప్ అన్న అక్కడ ఐదు ఇక్కడ మూడు తత్వం అంటారు తత్వం మూడు నెంబర్లో ఇంటారు సార్ ఒక్కటి నుంచే సర్వం వచ్చిందని చెప్పడం సో ఈ దార్ంతికంలో అనేక భేదము ఉన్నది చెప్పేప్పుడు దాన్ని వివరించేప్పుడు మూడు అనేక అక్కడ ఉన్నారు అక్కడ కూడా భేదంగా చెప్పారు భేదంగా చెప్పి ఆ భేదం అంతా విలీనం చేసి సత్వం ప్రతిష్ఠితమని చెప్పబోతున్నారు కాబట్టి అక్కడ భేదముతో దీన్ని మీరు అన్వేదించుకుంది అక్కడ మూడు సార్లు చెప్తారు చూడు ఈ కార్యము ఈ కార్యము కారణం కంటే భిన్నంగా లేదు అని ఒక మళ్ళీ ఇది కార్యము అంటే ముందు కారణం అన్నది ఇప్పుడు మళ్ళీ కార్యం ఇది కార్యకారణం కంటే భిన్నం కాలేదు అలా వెనక్కి వెనక్కి వచ్చి మూడు స్టేజ్లు దాటి పరబ్రహ్మ దాన్ని ఫిక్స్ ఆ అనేక భేదము అక్కడ ఏదైతే ఉన్నదో దానికి పేర ఇక్కడ మూడు చెప్పారు అని మీరు అనుకోవచ్చు అక్కడ మూడు ఇక్కడ అది మీకు అది మూడు అనేది యాక్సిడెంటల్ అయి ఉండొచ్చండి మీరు అంత కనెక్షన్ దానికి అనవసరం అని మీరు అంటే ఓకే గృహ ప్రతి మీకు అలాగ తేరగల అర్థం లేదనుకుంటే ఇంక ఇప్పుడు ఈ మూడు దృష్టాంతాలు ఎందుకు చెప్పినట్టు అంటే మీ మనస్సులో దృఢమైనటువంటి అవగాహన రావాలి ఏమిటి ఏమిటి అవగాహన కార్యము కారణము కంటే భిన్నము కాలేదు మీరు బాగా చాలా అవసరం కార్యబుద్ధి సంసారము కారణబుద్ధి మోక్షము కార్యబుద్ధిలో రాగద్వేషాలు ఉంటాయి కారణబుద్ధిలో రాగద్వేషాలు ఉండవు మాట అనేది అంటే ఇంకా రాగదేశాల్లో ఏ కారణంలో వెళ్ళిపోయారు అప్పుడే కారణబుద్ధి మనిషిని కృతార్థంగా చేస్తుంది కార్యబుద్ధి సంసారంలో పడిపోయేట్లు చేస్తుంది కాబట్టి కార్య కారణ బుద్ధి ఉండకూడదు కార్యబుద్ధి ఉండకూడదు ఎప్పుడు అలా కారణ బుద్ధిలోకి అలా అభ్యాసం చేయాలి ఎంతకాలం అభ్యాసం చేయాలంటే కారణబుద్ధి మీకు స్పంటేనియస్ అయిపోయే వరకు అభ్యాసం చేయాలి ఈ స్పంటేనియస్లీ ఇంటే కారణబుద్ధి అంతవరకు అభ్యాసం చేయాలి అభ్యాసం చేస్తే కార్యబుద్ధి నష్టం అవసరం నేను సంసారం నుంచి విముక్తి లేకుంటాను సంసారంలో ఉంటే విముక్తి లేకుంటాను సంసారం నుంచి విముక్తులలో ఉంటే పద్మపత్రం వివాంహిత శ్రీకృష్ణుడు నీట్లో మెడికి కానీ మురికిని టచ్ అవ్వడం అసంగంగా ఉంది ఆ రకంగా బాగా ప్రాక్టీస్ చేయాలి కారణ బుద్ధి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఒక అంటే నేను అనుకోండి దృష్టిలో అయ్యి ఉండొచ్చు కానీ వాడికే కంపల్సరీ ఉందో సంసారంలో అందరూ కూడా ఏదో వ్యామోహాలు ఏవో ఉంటాయి మనసులో ఏవో దుఃఖాలు కంపల్సరీస్ ఉంటాయి దానితోటి తప్పని తెలిసో తెలియతో తప్పు చేస్తూ ఉంటారు స్వతహాగా ఆత్మస్వరూపులే కదా ఆయన్ని మీరు క్షమించేయండి దాని గురించి తప్పించుకోకండి అని నేను చెప్పింది కరెక్ట్ కాబట్టి అతను ఈ సంభాషణలో ఉన్న రహస్యం ఏంటంటే కార్యబుద్ధి కారణబుద్ధి అంటే ఈ సంభాషణ అన్నాననుకోండి అంటే నేను ఎక్కువ కొంచెం కారణబుద్ధి నాకు అలవాడం అనమాట సో ఆయన ఉండవు వాళ్ళు వెళ్ళకూడదు గంగల్వాడు మనం నాదే చేశాడు అన్నాననుకోండి ఇంకా కారణబుద్ధి ఇంకా రాలేదనమాట ఇంకా కార్యబుద్ధి ఏమీ ఉన్నాము అని చెప్తారు నన్ను మీరేమనుకోనుంటే మాట చెప్తా ఆలోచించండి అంటే ఆ నూట మూట వచ్చేసుకోండి ఇంతకాలం చెప్పనలేదు అమెరికాలో నన్ను ప్రశ్నడు ఇరవై సంవత్సరాలలో స్వామీజీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరేం చేస్తారని నేను ఎందుకు అంటే ఒక హైపోతిటికల్ క్వశ్చన్ నేను అన్నాను ఇట్స్ హైపోతిటికల్ క్వశ్చన్ బట్ స్టిల్ ఇఫ్ యూ ఇఫ్ యూ ఐర్ విల్లింగ్ టు అక్సెప్ట్ ది ఆన్సర్ ఐ విల్ విన్ చే ఆన్సర్ ఓకే చెప్పండి ఆన్సర్ హైపోతిటికల్ ఆన్సరే చెప్పండి ఉడికే థియరిటికల్ డిస్కషనే కదా అంటే నేను చెప్తాను అది నాకు అక్కడే సార్ బెయిల్ అని చెప్తా ఎందుకలా ఏంటండి సాధువు బ్రహ్మ విద్యా కుటీలో కూర్చుంటేనేవి చంద్రగోళే ఎక్కడ చుట్టూ అంతా పంచభూతాలే ఇక్కడ పంచభూతాలే అక్కడ పంచిపోతాలే పలు మనుషులే వాళ్ళే మనుషులు కదా క్రిమినల్స్ మనం అన్నామే కాని వాళ్ళు మనుషులే వాళ్ళకి పెళ్లం బిడ్డలను చూడాలని ప్రేమలని వాళ్ళకి మనకు ఉండే వీక్నెస్ వాళ్ళకే ఏదో ఏదో టైంలో ఏదో పాపం చేస్తారు ఒక రకమైన ఒక కూడ్ లైఫ్ స్టైల్ అలవాటు పడితే పాపం వల్ల అయితే మనుషులే వాళ్ళు మన సోదరులే వీళ్ళ ఈ మిత్రులందరితో కలిసి ఉంచేడు పరమేశ్వరుల కలిసి ఉన్నాం అక్కడ రామేశ్వరనుకోండి తీసుకెళ్ళి భోజనం పెడతారు కదా వాళ్ళు అందరు వాళ్ళు భోజనాలు చేస్తున్నారు ఎవరు భోజనం లేకుండా వెళ్ళిపోయిన ఎవరు లేదు ఒకవేళ అదే జరిగితే ఈశ్వరుని యొక్క అనేది కాబట్టి అక్కడ వాళ్ళతో భోజనం చేస్తాం వాళ్ళు ఎవరు చేస్తారు ఇప్పుడు ఒక మహాత్ముడు వచ్చేదంటే వాళ్ళని మనం దూరంగా అట్టబడితే రాలిగానే ఎదుగుదా మనందరం కలిసి నాలుగు మాటలు మాట్లాడిన నన్ను కిట్టి పెట్టి శ్రీరాము జయరాము జై మనం మనం కొంతసేపు చేద్దాం కదా తర్వాత మీకు అందరికీ నేను భాష పాఠం ఇస్తాను మీకు ఎవరి హాటి కాదు సంస్కృతం చెప్పంటారా తెలుగు చెప్పండి మీకు తెలుగు నేర్పుతా అనేదో తెలుగు నేర్పచ్చు వాళ్ళకి ఏదైనా పాఠం చెప్తా ప్రభుత్వం వాళ్ళు ఏం చెందిన వద్దు మనకైనా మళ్ళీ మనం బ్రహ్మించఠం చెప్పవచ్చు దీంతో వాళ్ళు ఏం జరిగితే నాకు డైలీ నేను నన్ను నువ్వు పట్టుకుంటే ఎందుకు మళ్ళీ అడగడం ఆ మోరల్ హై హై మోరల్ ఉంది నేను సరెండర్ చేసినట్టు అయిపోయింది అని నేను ఫీల్ అయ్యా కారణ బుద్ధిలో ఉంటే అన్ని సంస్థలు పరిష్కారం ఉంటాయి అరెస్ట్ చేసిన వాడే విడుదల చేస్తాయి ఈ సంస్థ అరెస్ట్ కాని ఈ అరెస్ట్ కాకపోతే ఏంటి ఈ పీపుల్ ఆర్ ట్రాప్డ్ ఇన్ అర్ బాడీ బాడీ కడుగులో పొట్లు వచ్చాయనుకోండి యూఆర్ ట్రాప్డ్ ఇన్ ది బాడీ లూజ్ ఆల్ యువర్ ఎన్థూజియా లూజ్ ఆల్ యువర్ హ్యాపీనెస్ ఎందుకని బాడీలో ట్రాప్ అయిపోయి ఉన్నాం ఇప్పుడు రోడ్డు ఉంటాడు మంచం మీద పట్టు ఉంటాడు వాడు పక్షుల రోడ్డు మీద వచ్చి నడవాలని ఆకాశంలో ఎగరాలని అనిపిస్తుంది కానీ and హీ కెనా డూ దాట్ పూర్ దీస్ ట్రాప్డ్ ఉంది లో బతుకుతున్నాం మనం వై షుడ్ అప్లై ఫర్ బెయిల్ వాళ్ళకే బుద్ధి వచ్చినప్పుడు వాళ్ళే లీష్ చేస్తున్నారు నువ్వు ఏదైనా చూసుకో నేనేమి చేయలేదు నేనే నాయమంతే నా హన్యతే వీడు చంపరు వీడు చంపబడ్డావు వీడు తోచినట్టు నువ్వు చేసుకోవాలి క్యా బాధే బెయిల్ బెయిల్ నేను అడగను నీకు ఇష్టమైతే రాసుకో అరెస్ట్ నువ్వు కాక మీద రాసుకోవడం బెయిల్ ఇచ్చేయడం రాసుకోవడం రిలీజ్ నువ్వే రాసుకో నాకేం సంబంధం లేదు అనే హై మారల్ గ్రౌండ్ లో ఉండిపోయాను అనుకోండి ప్రభుత్వం దీపొస్తుంది ఆ హై మారల్ గ్రౌండ్ అట్టి పెట్టుకోకుండా నాకు బెయిల్ నేను అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి ఇక్కడికి వెళ్ళి తీసుకే బిల్ చేయడానికి అక్కడికి ఇక్కడికి వెళ్ళాలను నేను హృదయంలో అమాయక